బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేతలు అండి పేరు నామకే మహిమ కారణం గాక ఈ ఆరాధనలో కూలి వచ్చిన శుభాభివదనము అందరికి సమాధానం కదా మరి స్టార్టింగ్ ప్లే ఆరాధన స్టార్ట్ చేసుకున్నాము ప్రార్థన చేయవారు శాంతమ్మ సిస్టర్ గారు పాట ఎవరన్నా పాడతారు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ దేవాతి దేవ రాజాతి రాజా గొప్ప దేవ నీకే వంధనాల తండ్రి నీ పాదాలకు వందనాల స్థుతుల స్తోత్రాలను అయినా ప్రభా ఈ యొక్క దినాన్ని ప్రభా ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యేటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్కృతన్యతాస్తోతులు చెల్లించుకున్న దేవా నీకే వందనాలను ఈ ఆన్లైన్ ఆరాధ ప్రార్థనలో ప్రభా మీ దేహాన్ని మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి పాటల ద్వారా మీరు మైం పొందండి తండ్రి దేశ వ్యాపారర్మాలను మాకు తెలియపరచండి ఆత్మీయంగా ప్రభావలు దయచేయండి ప్రభా పరిచితుడా నీకే వందనాల నైనా మాలో తప్పులో ఉంటే క్షమించండి అయ్యా వాక్యం ద్వారా మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి వారిని ప్రభా మీరు స్వస్థపరచండి పరిశుద్ధుడా మీకే వందనాలు చెల్లించుకుంటున్న తండ్రి ఈ ఆరాధన అంతటి ప్రభా నీకు మహిమకరంగా జరిపించమని ఏసై అరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెంక్ యూ సిస్టర్ ప్రైజ్ యూ సిస్టర్ ప్రైసు నవన్నా ప్రైజ్ సిస్టర్ ప్రజలు ఇస్తారు నా పాట అండి ఒకే దేశారు నీ ేషయ్యా నికృపణుచాయ్యా నికృపలేనిదే నే నీ బ్రతుకేషయ్యా నికృపణుచాయ్యా నికృపలే నిది నేను నిపలే నిక్షణము ని దయలే ని నేను ఊహించాలేను ఏస నీ కృపలే ని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఈసయ్యా ఈసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయ్యా మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి మరో రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మాచి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలు నేను మహిమలు నేను మహిమను పొంద నీ కృప నా చింది నీ కృప నికృపనాయ్యా నికృపలె నిదనేుండలియ్యా ఏ సయ్యా నికృపనాచాళయ్యా నికృపల నిదనేయ్యా నిపలే నిక్షణము నిదయలె నిక్షణము నేను హించలను ఎపలే నిక్షణము నిదయలెక్షణము నేను హించలను ఎపణాచయ్యా నికృపలేదినేనుయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున అదుకున్నావు ఆజ్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున అదుకున్నావు ఆత్మీయులతో ఆనందిం పచేసి ఆనందైలముతు అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే ఆదరణ నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసే ఆదరణ చిందినీ కృపా నీ నిప నాకు చాలయ్యా ని కృప లేనిది నేనుండలేనయ్యా నికృపణయ్యా నిపలేదినేనుండలయ్యా నికృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హించలను నికృపలేక్షణము నిదయలే నిక్షణము నేను చాను కులె నిదినేం నికృపణుచా నికృపలే నిదనే నీ కృపాలే నీ క్షైణము నీ దయాలే క్షయము నేను ఊహించాలే అలా లియక్ యూ సిస్టర్ ప్రైజురావు థ్యాంక్ యూ అన్న ప్రైజురావు ఇప్పుడు మన మధ్యాహ్నం చంద్రశేఖర్ అన్న వాక్యం షేర్ చెప్పండి పరశుతుర ఒక దేవ సర్వోన్నతుడమ్ మా తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుని ఆయన ఈ ఉదయం నుంచి తర్వాత మమ్మల్ని కాచి ఓ ప్రభు మీ సన్నిధి మన నడిపించి మీకు ఎంత కృతగా తెరిపించుకుంటున్నారు ముఖ్యంగా నాయన సాయంత్రం తండ్రి మీ యొక్క సన్నిధికి వచ్చి తండ్రి మీ స్వరాన్ని వినాలని మా ఆశ ఉంది ప్రభు ఓ ప్రభు మీ యొక్క వాక్యం వింటే మకు జీవం నైన్ మీ యొక్క వాక్యంలో నానబడితే ప్రభు దృష్టి శక్తులు మమ్మల్ని ఎట్టి పసిలేదు ప్రభావ ఆ ప్రభు అటువంటి అగ్ని గల వాక్యం చేత మమ్మల్ని అందరినీ తన మనిషి దండి భద్రపరచండి ఓ ప్రభు ప్రతి అనారోగ్యము ప్రతి చీకటి శక్తి గజగజ వంకి పారిపోవలసింది దినం ఏసుక్రీస్తున్నామన్నా అలనియ ఓ ప్రభు మాతో మాట్లాడండి నాయన మరోసారి ప్రభా అనేక మంది అలసిపోయింది తండ్రి అనేక మంది పనుల విచారణ చేత ఉంటుండగా అయినా మీరే సహాయకులంగా నడిపించండి వాళ్ళందరినీ మేము చెంతగా ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రాష్డు అధికంగా పనిచేస్తుండగా ప్రభావ ప్రపంచమని తండ్రి మీరు విధంగా కోవిడ్ విస్తరిస్తుంది తిరిగి విస్తరిస్తుంది ప్రభు ఈసారి నా దేశంలో అనుకరించామని ప్రార్థిస్తున్నాం మీరు హెచ్చరించారు ఎవరైతే ప్రార్థన పూర్వకంగా ఉంటారో వారందరు కాబట్టి నేను సహాయపడండి నేను ప్రార్థనలో తన మిమ్మల్ని మెలకువగా ఉండి నేడ తగ్గక ప్రార్థించమన్న గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థించలేదని సహాయపడండి నాయన యువ మీ సరైన సన్నం గడపలాగా నడిపించండి అవును ప్రభు మీరే ఆశ్రయరామో మీరే మాకు కావాలి కోట మీలోనే మాకు ఆశ్రయం తండ్రి మీలోనే పాపదన్న కాబట్టి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను నేను పట్టణ గ్రంథంలోని వాక్యాలన్నీ జ్ఞానిస్తున్న పెద్ద కాలం నుంచి ప్రభు మీరే ఓ ప్రభావ మేము ప్రతిక్షణం సిద్ధంగా ఉన్నాను అయినా మీ యొక్క వాకివ్వడానికి పరిశుద్ధతతో వీటన్నిటినీ స్వీకరించి ప్రభావ మేము నేర్చుకుని మా జీవితాలను అవలంబించుకోవాలా ప్రకటన గ్రంథాన్ని అన్నింటిలో ప్రకటించి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రతి ఒక్కరి చూపించి అటువంటి పరిచయాన్ని మాకు అనుగ్రహించినయన కాబట్టి మీ వాక్యాలను మేము బహుదీర్గా ధ్యానించలేక సహాయపడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీ ప్రెస్ ఈరోజు ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైబిలో నుంచి రివోర్ కల ప్రకారంగా మనకు కాలము బబులోను బబుల్లోను కూలిపోయే సమయానికి మనం సిద్ధమైన దానికి ప్రభు మనకి వాక్యాలను చూపిస్తా ఉన్నాడు కాబట్టి దీన్ని గ్రహించిన వాళ్ళు దాని ప్రకారంగా సిద్ధపడతా ఉంటారు కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు మన పరిస్థితి ఏంది ఇవన్నీ మన కాలంలో జరుగుతున్నప్పుడు మన పరిస్థితి ఏంది మనం ఎక్కడున్నాం ఇసలు కూడా అంతే కదా ప్రవచనలు అన్ని తెలుసు అవి నెరవేరే టైంకి ఎవరు గ్రహించలేదు కాబట్టి అమాంతంగా ఆ జలాన్ని కొట్టుకుపోయినట్లు వాళ్ళందరూ శ్రమల కాలంలో కొట్టుకొని పోయినట్లు మనం చూస్తూ ఉంటాం అనేకమంది మంది బహులోనికి బానిసలాగా కొనిపోయినరు దాని తర్వాత ప్రపంచం అంతటా చెదిరిపోయినరు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం చెగబడకుండా ఉండాలంటే మనం బహు జాగ్రత్తగా వీటన్నిటి గ్రహించాల యథావిధిగా జీవిస్తారు నోవా జలప్రల కాలం మనుషులు జనులు తినచు త్రాగొచ్చు నారు నాటుచు అమ్మొచ్చు కొనొచ్చు పెళ్లిళ్ళు పెళ్లికి ఇచ్చు ఎవడు గుర్తెరిగని సమయంలో జలప్రలే వచ్చి వారిని అందరినీ కోనిపోయాను కొనిపోయాను ఒక చిన్న కుటుంబాన్ని విడి విడి విడి విడి విడుదల విడి విడిచిపోయింది తక్కిన వాళ్ళందరి తీసుకొని పోయింది అందరినీ కొందరిని కాదు కాబట్టి అలాగ నేనే మనుషు కమ ఒకడు కొనిపోబడతాడు ఒకడు విడబడతాడు కొనిపోబడ్డవాడు నిత్యనార్కానికి విడబడ్డవాడు ఆయన కనికరంకి ఆయన కృపాల్లో విడవబడుతున్నాడు దాన్ని లోకము ఉల్టా చేసుకుంది వాక్యం జలము ఎవరిని పొగిపోయింది పాపులని విడిచింది ఎవరిని పరుషదులని కాని ఈ రోజు దాన్ని రాప్చర్కల్ట్ బోధకులు ఉల్టా చేసేసిండ్రు జలము ఎవరిని పరిపోయింది అలాగుననే అన్నాడు మన ప్రభుత్వ తర్వాత వాక్యం అలాగుననే అంటే ఆయన రాకల దినం కూడా అట్లనే ఉంటది ఒకడు నిత్య నరకానికి కొనిపోబడుతున్నాడు ఒకడు ఆయన నరకం నుంచి విడుదలబడుతున్నాడు ఒక స్త్రీ నిత్య నరకానికి కొనిపోబడుతుంది ఒక స్త్రీ విడుదల పొందుతుంది అంత ఎక్కడ జరుగుతుంది పొలంలో కాబట్టి కళ్ళంలో ఎవరైతే నూర్చబడుతున్నారో నూర్చబడమంటే ఏందో తెలుసా నూర్చబడమంటే విత్తనము తొక్కబడడం దాని మీద ఉన్న తాళ్ళు లేక తొక్క అంటారు ఆ తొక్క అంతా విడిపోయి అందులో నుంచి మంచి విత్తనం బయటికి రావాలా ఆ విత్తనాలన్నీ కళ్ళంలో దాచుకొని తొక్క బయట వేసి ఆరని అగ్నితో కాల్చ కాల్చుతాడు మన ప్రభు అని యూహాన్ బాప్సమిచ్చి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఎంత కళ్ళంలో ఉంటారో అంతమందే కాపాడబడతారు అనేది మనం అక్కడ నేర్చుకుంటున్నాం అదే రీతిగా మన మన ఫెలోషిప్ గురు పేరు కళ్ళం కదా కళ్ళం బైబుల్ ప్రవచన పరిచయాలు కాబట్టి మన బాధ్యత ఏంటంటే కళ్ళంలోనికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోవాలా ప్రతి ఒక్కరిని నడిపించాలా అది యొక్క విధానం ఎందుకంటే కళ్ళంలో రానిస్తున్న స్థితిలో ఏం జరుగుతుందంటే జల ప్రాణానికి ఓడలో లేని వాడి పరిస్థితి కాబట్టి బయట భయంకరంగా ఉంటది వుద్దిలేని కన్యకలు బిదిగల కన్యకల గురించి ధ్యానించినప్పుడు కూడా గది తలుపులు వేయబడ్డాయి బుద్ధి డోపల్ డోపలికి వెళ్ళిపోయినారు బుడ్డి లేని వారు బయటికి వెళ్లాల్సి వచ్చింది తలుపులు తీయలే వాళ్ళకి పోండి అంటే పోయినరు వాళ్ళు వీధుల పడి ఎక్కడెక్కడో పరిగెత్తి బహు శ్రమల పాలై మరణించి తిరిగి పెళ్లి విందుకు అని నేను చూపించిన వాక్యాన్ని వాటికి కాబట్టి ఈ సత్యాన్ని మనము బహు జాగ్రత్తగా వీటిని పరిశీలించుకోవాల ప్రతి వాక్యం పట్ల అందుకే నివారాతలు ఎందుకు ధ్యానించమన్నాడంటే నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పిన మీరు చదవలేదా అంటాడు కదా మొదట ఏం రాయబడదో మీరు చూడలేదా అంటాడు కదా ప్రభు కాబట్టి వీటన్నింటినీ గ్రహించిన మనము మన పరిస్థితి ఏంది ఏ రీతిగా మనం సిద్ధపడుతున్నాం ఆయన రాకడగ్ ఇంకా ఇంకొక త్రీ ఇయర్స్ లో వీళ్ళు చూస్తారు బహు భయంకరంగా ఉంటాయి పరిస్థితులు జస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టూ లో మనం ఆల్రెడీ చూసినాం భయంకరమైన స్థితి ఉంటుందని దాని తర్వాత కోవిడ్ స్థితి గురించి మనం చూసినాం దాని తర్వాత యుద్ధాల గురించి మనం చూసినాం ఇవన్నీ ముందుగానే దేవుడు హెచ్చరించాడు యుద్ధాల గురించి కరువు ఇప్పుడు చెప్తున్నాడు త్వరగా కరువు కాబట్టి ఆ చూస్తే యథావిధిగా ఉందిలే అంత కరెక్ట్ గా ఉంది అంత బాగానే ఉంది కదా ఆర్థికంగా బాగానే ఉన్నాం కదా మన దేశం ఇట్లా మాట్లాడుతుంటారు కానీ ఎవరు గురించి సమయంలో అది అమాంతంగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోరు ఉపద్రవం వారి మీదికి వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోవాలండి వాక్యం మనంత నిబంధన చేసినారు వాళ్ళు కాబట్టి మతపరమైన జీవితం బహు డేంజరస్ జీవితం అది అదొక దుష్టాత్మ దుష్టం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మోసపోయిన జీవితాలు ఈ మోసపరిచే జీవితాలు బట్టి మనం అట్లుండకుండా మనము ప్రతి ఒక్కరిని సిధపరచాలా మన పరిచర్గా ఏంటంటే కించపరచడం కాదు ఖండి కేవలం ఖండించడం అని కాదు వారికి మార్గం చూపించాలా మన బోధన అటువంటి స్థితి ఉండాలా ప్రత్యేకంగా మార్గాలు చూపించాలి ఎందుకంటే ఆయన మార్గం కదా మనకి ఇచ్చిన మార్గము ఇప్పుడు మనం ఆ మార్గాన్ని ఇతరులకు చూపించకపోతే ఎట్లా వాళ్ళకి మనం కల్పించగలం చెప్పండి మనుషులు ఎట్లా నడిపించగలం చెప్పండి కాబట్టి కొన్ని విషయాలు ఈ దీన్ని మనము ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం వాక్యాలను మనం ధ్యానిస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తాం ముఖ్యంగా మనము ధ్యానిస్తున్న అంశం ఏంటి అంటే గోగు మా అనే అంశం గురించి ఈ గోగు మాగోగు అనే దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు మనము గతంలో చూసినట్లుగా నోవాహు సంతతి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ గోగు మాగోగు అనేవాళ్ళు కాబట్టి గోకు మాగోగు అనేది ఒక చిహ్న చెప్పబడింది కాని ప్రకృతి సహజంగా ఉండే దేశాలు కావు మనుషులు కావు ఎందుకంటే ముఖ్యంగా కొన్ని మనం చూసినాము ఆదివారం యహెచ్కల్ గ్రంథంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఈ గోగు మరియు మా గోగు అనే ప్రవచనము భవిష్యత్తులో ఏరిత గుండబోతుంది అనేది అది మనం ఇప్పుడు సిద్దమవుతున్నాం మీరు గమనిస్తున్న విధానంగా యుద్ధం ఎట్టెటో వెళ్ళిపోతుంది మీరు గమనించడం లేదో ప్రజలకి ఇతర దేశస్తులకి యుద్ధం అది టెరరిస్ట్ల నుంచి పాలస్తీన్ల నుంచి ఎట్టెటో వెళ్లిపోతుంది సీరియా మీద రోజు సో దాని తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న రకరకాల దేశాల మీదకి వెళ్ళిపోతుంది ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ దేశము అనేక అరబ్ దేశాల మీద పోయి యుద్ధం ప్రకటిస్తుంది బాంబ్స్ వేసి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటారా వాళ్ళు కూడా బాంబ్స్ అనే ప్రయత్నించే అవకాశాన్ని చూసి పాకిస్తాన్ గురించి మనం చూస్తానా వాడు బాంబ్స్ వేస్తారు అనేసి మనం ఎప్పుడో చూసినాం కానీ మనం వాటిని తిప్పి కొట్టినాం కానీ అమాంతంగా ఏదో ఒక సమయంలో అది వచ్చి పడుకోదా లేదా ఇరవై నాలుగు గంటలు మన వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు కానీ ఎవరు తెలుసు పరిస్థితులు ఎట్లుంటాయో ఎవరం చూసినామా జనష్టం అయితే జరుగుతుంటది కదా ప్ర మనం చూపించిన విధానంగా ప్రపంచం రక్తము ఏర్లు పారై ఏడై పారుతాయి ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి కూడా మనం చూస్తా కాబట్టి ఆ ఇక్కడ మనం ప్రకటన గం ఇరవై అద్దెలు చూస్తున్న విధానంగా ఈ దేశాలు ఇవి ఏ ఇక్కడికి నుంచి బయటకు వస్తున్నాయి ఈ దేశాలు ఇవన్నీ ఈ ఈ దేశాలు ఈశాన్య దేశాలు వీటిని ఈ నార్త్ నుంచి వచ్చే దేశాలు ఇవన్నీ ఇస్రేల్ దేశంపై ఆ భౌతికంగా అంటే ప్రకృతి సహజంగా యుద్ధము చేయబోతున్నాయి అని వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు ప్రతి వాక్యము ఈ యుద్ధానికి సంబంధించినయే కాబట్టి ఇస్రాయల్ దేశం మీదకి తదితర దేశాలు అన్ని దొమ్మిగా వచ్చి దాని మీద పడి దాన్ని నాశనం చేస్తాయని ప్రకటిస్తారు ఈ వాచనం ప్రకారంగా ఈ వాక్యం ప్రకారంగా కొన్ని వారం ప్రభు మనకు ఎప్పుడో చూపించిన ఒక విధానం ఏంటంటే ఇవి శారీరకమైన కాక ఆధ్యాత్మికమైనయే కాబట్టి ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజలు అంటే ఎవరు ఇస్రాయల్ ప్రజలంటే అంతరంగండు దేవుని ప్రజలుగా మార్చబడ్డ వాళ్ళే వీళ్ళు వీళ్ళు కేవలం ఏసు ప్రభునండు విశ్వసించి పర్లోక రాచక్ర సిద్ధపడిన వారే వీళ్ళు కాబట్టి వీరి మీదికి ఆ దుష్ట శక్తులు అపవిత్ర దాడి చేయడమే ఈ గోగు సంబంధించిన బోధ కాబట్టి ఎప్పుడైనా బహు దీర్ఘంగా వీటిని ధ్యానించాలంటే మనకి అంత సమయం దొరకలేదు ఆ రోజులల్లో మనం ఏంటంటే అటు రిట్రీట్స్లల్లో కానీ ఎక్కడ రిసార్ట్స్ ల కాని కూర్చొని ఇవన్నీ మనం ఒక స్టడీ లాగా డే అంతా కూర్చొని ధ్యానించే వాళ్ళం ఇప్పుడు ఈ రోజులలో ఎవ్వరికి అంత టైం దొరుకుతలేదు ఎందుకంటే ఏదో సంపాదించుకుందాం ఏదో సాధించుకుందాం అని పరిగెత్తుతున్నారు కానీ శ్రేష్టమైన వాక్యాన్ని మనకు పోగొట్టుకుంటున్నారు అందరు ఒక్కరు అందరు కాబట్టి ఈ ఈశాన్య దేశములు ప్రకృతి సహజమైనయా ఆత్మీయమైనయా అన్న విషయాన్ని నేను మీకు చూపించడం నాశపడుతున్నాను ఎందుకంటే క్రైస్తవత్వంలో ఒక బలహీనత ఉంది ఏంటి అంటే ప్రతిది ప్రకృతి సహజంగా ప్రయత్నిస్తారు కానీ పాతవి గతించిన సమస్తం కృతమైన అన్న మనం ఎన్నిసార్లు ధ్యానిస్తా ఉంటాం కదా కొంత పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో రాష్ట్రంలో ప్రకృతి సహజమైన మనిషి ఆత్మ విషయాలని గ్రహించలేడు వాట్ అర్థం చేసుకోలేడు అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి ఇప్పుడు చెప్పండి అన్నిలన కేవలం ఆ కేటగిరీ కిందకి వచ్చేది లేక క్రైస్తవ జీవితంలో కూడా ఈ బలహీనత ఉందా కొంతసేపు నేను మీతోని ఆధ్యాత్మికమైన ఇస్రాయల్ లేక ఆత్మీయమైన ఇస్రాయల్ ఎవరు అనేది కొన్నిసార్లు మీకు కొంతసేపు మీకు వాటిని చూపించి నాశపడుతున్నా మొదటిదిగా చూడండి రోమరాసిన పేద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చేస్తాం ఒక వాక్యం చూడండి పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం దాని మనం త్రోమి రాష్ట్ర పత్రికలను కొన్ని వాక్యాలనిపిస్తా ఉంటాం చూడండి పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వర్షాలలో హేతు రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వర్షాలు మనం చూడండి అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణ అతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును చూడండి మనమే ఏర్పరచబడ్డ వంశం అని చెప్తుంది క్రైస్తవులు రాజులైన యాజక సమూహము మనము రాజులము యాజక సమూహము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే కాబట్టి అన్ని ఒకప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు దేవుని ప్రజలు ఎందుకు ఏసు ద్వారా ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడవ పడి పడిన వారైతేరి కాబట్టి మనమంతా ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని సత్తు రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశం పండుగోత్ర కాదు ఇది స్పెషల్ వంశం ఇది ఏర్పరచబడ్డ వంశం ఎందుకంటే ఆయన నామాన్ని విస్తరించడం కొరకు ఆయన నామాన్ని పరిగణించడం మనము ఏర్పరచబడ్డ వంశం ఎందుకు నేను ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకు నేను రక్షించుకున్నాడంటే ఆయన నామాన్ని ఆయన గుణ అతిశయములను ఆయన ఆయన ఎటువంటి గుణం కలిగిన వాడు దాని తర్వాత ఆయన ఎందుకు అతిశయాస్పదం అంటే ఆయన ఎందుకంత గొప్పవాడు ఆయన రక్షకుడు ఆయన స్వస్థపరిచేవాడు ఆయన అద్భుతం చేసేవాడు అనేక రక్షించేవాడు ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఈ సృష్టిని సమస్తాన్ని ఆయననే తయారు చేసిడు ఆయన మూలంగా జరిగిందంటే తులసి రాష్ట్ర పత్రిక మోత్యంలో సంస్థను ఆయన మూలంగా కలిగేను ఆయన నిమిత్తమే కలిగినాను ఆయన కొరికే కలిగాను ఆయన అతిశయం ఆయన గురించి అతిశయాన్ని మనం ప్రకటించాల ఆయననే జీవంగల దేవుడు ఆయన తప్ప ఇంకా ఎవర లేరు అన్న విషయాన్ని మనము అనేకలకు చూపిస్తా ఉండాల అందు నిమిత్తమై మనమే ఏర్పరచబడిన వంశము అని ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంటప్పుడు మనము క్రైస్తవ జీవితంలో దాన్ని క్రిణీకరిస్తున్న మనం కాదు పరిశుధ జనాకము ఇసల్ ప్రజలే అని చూడండి ఒకసారి రోగి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన రోగి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్షాలలో చూడండి ఇరవై ఎనిమిది నుంచి చదువుదాం అయితే బాహ్యమునకు అంటే శరీతిగా బాహ్యమునకు యూదు అయిన వాడు యూదుడు కాడు శరీరం ముందు బాహ్యమైన సున్నతి కానే కాదు అయితే అంతరంగ ూదుడైన వాడే యూదుడు చూడండి అంతరంగమందు మందు యూధంగా మార్చబడాల వాహ్యంగా కాదు నువ్వు యూద పుట్టినంత మాత్రాన యూద గోతంలో పుట్టినంత మాత్రాన నువ్వు కావుంటుంది వాక్యం కానీ అంతరంగ మందు యూధంగా ఉండేవాడే కాబట్టి అంతరంగం నీ హృదయం అందుకే హృదయ సున్నతి గురించి మాట్లాడుతున్న తర్వాత మరియు సున్నతి హృదయ సంబంధం అనేది హృదయ సంబంధం అయినది అయి సున్నతి ఆత్మీయమైంది కానీ అక్షరం వల్ల కలిగింది కాదంటే ప్రకృతి సాధన జరిగేది కాదు కాబట్టి ఎవరు యూధులు అంటే ఏసు ప్రక్తం చేత కడగబడి రక్షింపబడ్డ నిజమైన యూధులు అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఎందుకు క్రైస్తవ జీవితం స్వీకరించలేకపోతుందో ఆశ్చర్యం అనిపిస్తున్నావు అదే రీతిగా చూడండి ఇప్పుడు రోగు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ఇప్పుడు రోమి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇప్పుడు ఇది ఆశ్చర్యంగా ఉండే వాక్యం ఇది ఎందుకంటే ఆరో వచనంలో అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఎప్పటికీ తప్పిపోదైన మాట వాక్యం ఎందుకు చూడండి ఇస్రాయల్ సంబంధులందరినూ ఇస్రాయేలీలు కారు దేశంలో పుట్టిన వారు ఇస్రాయేలీలు కారు అబ్రహము సంతానం అనంత మాత్రం చేత అందరు పిల్లలు కారు చాలా ఆశ్చర్యమనిపిస్తారు కదా అబ్రహము సంతానం అందరు పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును సరే ఇసాకు అంటే మళ్ళీ అబ్రామ్ సంతానమే కదా వాళ్ళు కూడా ఇసాకు అబ్రామ్ కుమారుడే కదా కానీ ఏదో చూడండి ఐదు ఎనిమిదో వర్షంలో అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దన సంబంధమైన పిల్లలు సంతానం అనబడి ఎంచబడతరు సంతానం అని ఎంచబడతారు ఇప్పుడు మీరు చెప్పండి వాగ్దన సంబంధమైన పిల్లలు ఎవరు అబ్రాహం పిల్లలు కాదంటుంది మళ్ళీ ఆ వాగ్దం చేయబడింది అబ్రాహ్మం కదా అబ్రాహ్మ సంతానం కదా ఎంత ధైర్యం కావాలా పౌలికి నేను అదే ఒకసారి ఊహిస్తానండి పౌలికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కఠినులైన ఇస్తాపదల ముందు నిలబడి ఈ వాక్యాన్ని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలా ఆయన కొట్టారు కదా చాలా సార్లు చంపని ప్రయత్నించు ఆయన చంపి చనిపోయిననేసి ఊరిచున్నాడు లాగ పడేసిండ్రు ఆయన ఆయన బ్రతికి మళ్ళీ లేచి బయటకు వచ్చిండ్రు అంటే చనిపోయి బ్రతికిన వాడైనా చనిపోయినవాడు అని లేపినవాడు చనిపోయి బ్రతికిన వాడైనా ఎన్నిసార్లు గతంలో నేను ఎన్ని అబ్రహం సంతానం ఎవరు చెప్పండి ఎవరు చెప్పగలరు అబ్రహం సంతానం ఎవరు దీని వాక్యం ప్రకారంగా అయితే ఇందాక తీసిన ప్రకారం అయితే పిల్లలు కాదని చెప్తున్నారు చూడండి గణితుల రాష్ట్ర పత్రికలు కొన్ని అధ్యూటిస్తే మీకు జవాబు దొరుకుతుంది జలతీ రాష్ట్ర పత్రిక జల పత్రిక చూడండి దళితుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయంలో పౌలు దాన్ని క్లియర్ గా చూపిస్తున్నాడు నిజమైన ఇస్రాల్ పదులు ఎవడు అని ఏడవ వర్షం చూడండి ముందు అబ్రహాము దేవుని నమ్మేను అయి అతనికి నీతిగా ఎంచబడేను కాబట్టి విశ్వాస సంబంధిలే అబ్రహమ కుమారులని మీరు తెలుసుకున్నీ చెప్పండి ఇప్పుడు ఎవరు అబ్రాహంసతనం విశ్వాస సంబంధులు ఎవరు ఆ విశ్వాస సంబంధులు విశ్వాసాన్ని పుట్టించిన వాడు యేసు ప్రభు ఆయన దాని కర్త దాన్ని కొనసాగించేవాడు యేసుప్రభువు కాబట్టి విశ్వాసం మూలంగా విశ్వాస సంబంధులే అబ్రహమ కుమారులని మీరు తెలుసుకోరడి తర్వాత అక్కడ ఏముందంటే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఆశీర్వదింపబడదురు కాబట్టి అన్ని ఆశీర్వాదాలు దేవుడు అబ్రహమే చేయబడింది ఎవరికి అంటే విశ్వాస సంబంధులకు అని అక్కడ సూచన ఇస్తానండి దాని చూడండి ఆ సూచన ఎంత మంది వెళ్తుంది మనకి చూడండి పదహార వచనంలో అబ్రహామునకు ను అతని సంతానము నకు ను వాగ్దనములు చేయబడెను అయితే ఇక్కడ సంతానములు అంటలేదు సంతానము అంటలేదు తర్వాత చూడండి ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను అంటే అబ్రాహ్మణానికి చాలా మంది సంతానం ఉన్నారు కదా ముగ్గురు భార్యలు కదా ఆయనకి ఎంతమంది పిల్లలు అంతరు కాదని చెప్తుంది వాక్యం ఇస్సాకు పిల్లలు చెప్తుంది వాక్యం ఎవరు అంటే విశ్వాస సంబంధులు చెప్తుంది అంటే ఏసు నుండి సంతానం చెప్తుంది ఇప్పుడు జ్యోతి వాక్యం ఇరవై ఆరో వచనం ఎవరైనా చదువుతారు చదువు నేను చదువుతానే ఇరవై ఆరో వచనము ఏసుక్రీస్తునంటూ మీరందరూ విశ్వాస మూలమున్న దేవుని కుమారులయ్యున్నారు ఇంకెవరు కాదు కేవలం క్రైస్తవులే ఏసు క్రీస్తుని వారే దేవుని కుమారులు అని ఇక్కడ వాక్యం చెప్తుంది ఇరవై ఏడవ ఇప్పుడు క్రీస్తు లోనికి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఒకసారి గుంటూరులో వాక్యం చెప్పాను నేను రక్షింపబడ్డ వారందరూ దేవుని బిడ్డలా అంటే దేవుని ధరించుకున్న వారా అంటే కాదు అని చూపిస్తుంది ఈ వాక్యం ఏమని క్రీస్తులోనికి అంటే ఏసుక్రీస్తు నామ బాప్తిజం పొందిన మీరందరూ యేసు క్రీస్తును ఉన్నారు అంటే బాప్తిజం పొందకపోతే వాళ్ళు ఏసు ప్రభుని ధరించుకోలేదు అంతే పాయింట్ ఇందులో యూదుర్ గ్రీస్ దేశస్సులని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని భేదం లేనే లేదు ఏ శ్రీ కృష్ణందు మీరు అందరు ఏకంగా ఉన్నారు అందుకే విమెన్ సేవకుల గురించి విమెన్ పాస్టర్స్ గురించి మనం సపోర్టివ్ మాట్లాడతాం ఎందుకంటే భేదం లేదు ఇంగ్స్ లో ఇప్పుడు నేను చివరి వాక్యం మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షంన ఆ పక్షం అబ్రహాము యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు కాబట్టి వాగ్దాన వారసులు ఎవరు అంటే క్రీస్తు సంబంధులైతేనే యేసు క్రీస్తుని వెంబడించే వారే అబ్రహాము సంతానం వాగ్దాన వారసులు అంతే ఇదంతకంటే సీక్రెట్ ఏమీ లేవు రోజు పత్రిక రెండోది ఏమో తొమ్మిదవ అధ్యాయము దళితు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఈ మూడు అధ్యాయులు తర్వాత ఎత్తు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయులు చూసిన మనం ఇద్దాకా దేవుని ప్రజమనం దేవుని సత్తు ఇక్కడ విశ్వాస సంబంధులం క్రీస్తు సంబంధులం కాబట్టి ఇస్రాయేల్ అంటే ఏసు తన రక్తాన్ని ప్రయాదనంగా పెట్టి కొనుక్కున్న వారే వారి పాపములకు విముక్తి విమోచన పొందుతున్న అబ్రహాము అబ్రహము సంతానము కాబట్టి అసలైన ఇసాల్ ప్రజలు వీరే అనే దురదృష్టం ఏంటంటే ప్రపంచమంతటా ఈ సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వలన ప్రవచనాన్ని సరిగా గ్రహించలేకపోతున్నారు నేను చూసిన చాలా మంది ఎస్కల్ గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై తొమ్మిది అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రకటిస్తున్నప్పుడు యూట్యూబ్ లో కూడా చూసిన చూసినా గానీ ఇది ప్రకృతి సంబంధం అనేది అన్న విషయాన్ని వాళ్ళు అక్కడ జ్ఞాపకం ఉన్నారు కాబట్టి ఇది కాదు అని మటుకు నేను రుజువు పరిచిన ఇంతవరకు ఎట్లా ప్రకృతి సిద్ధమైన పిల్లలు పిల్లలే కాదు దేవుని పిల్లలు విశ్వాస సంబంధులు ఎవరీతిగా అబ్రహము సంతానం ఎట్లా వాళ్ళు విశ్వాస మూలంగా ఎట్లా విశ్వాస మూలంగా క్రీస్తు సంతానమై క్రీస్తు సంబంధులే క్రీస్తు పక్షంగా ఉండి బిడ్డలే ఇస్రోల్ ప్రజలని చెప్తుంది వాక్యం రైతులు మరి డైరెక్ట్ గా చెప్పిచ్చేసాడు దేవుని ప్రజ మీరు వర్ష జనంగా మీరు యాజులైన రాజులైన యాజక సమూహం మీరు అంత డైరెక్ట్ గా చెప్పేసాడు ఒక్కొక్క ప్రజ కాదు ఇప్పుడు మనం దేవుని బిడ్డలేము కాబట్టి ఇవన్నీ నెరవేరే టైంకి మనుషులు ఎక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ గోగు విజయము పొందడం అనేది ఈ ప్రవర్చన గురించి మనం ధ్యానిస్తాను ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో మన కృత్యమే మొదటిసారి చూస్తాము ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం ఇంకా త్వరలో మనము ప్రకణ గ్రంథాన్ని ముగించుకోబోతున్నాము ఆశ్చర్యంలో ప్రభు ఇంకెక్కడ నడిపిస్తాడు ఏ వాక్యాల నటిస్తాడో మనకు తెలియదు ప్రకణ గ్రంథము ఎనిమిదవ వర్షం ఏడు ఎనిమిది వర్షాల నుంచి మనము చూస్తున్నాం వీటన్నింటిని ఆ వెయ్యి ఏం జరిగింది ఇది రెండు రెండు రెండు వేల సంవత్సరాలు ఒకసారి మీ జ్ఞాపం అయితే మొదటి వెయ్యి సంవత్సరాలకి ఏం జరిగింది దానికి మనం చూస్తున్నాం సాతానుడు ఎట్లా బంధింపబడిండు అంటే యేసుప్రభు శిల్వ మరణం చేత వాడిని ఎట్లా ఓడగొట్టిండు వాణ్ణి ఏమంటాం అట్లా నిరాధాయుడుగా చేసేడు అని మనం చూస్తాం కదా వాని దగ్గర ఏ ఆయుధం లేదు వాని దగ్గర ఏ శక్తి లేదు వేసుకు వాడు అన్నిటినీ లాగేసుకున్నాడు అని మనం చూస్తున్నాం వాని ఊడగొట్టేసాడు అక్కడ కానీ ఆ ఎనిమిదో ఏం జరుగుతుందంటే వాడు విడిపిబడును ఆది మన టైంలో వెయ్యి సంవత్సరాలు అయిపోయింది ఆయన మరణించి చనిపోయి తెలియలేసిన వెయ్యి సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాతనే మీకు ఎగ్జాక్ట్లీ మీకు ఎవరు ఎంతమందికి ఈ విషయాలు తెలుసో ప్రకృతి సజ్జంగా కానీ పది అవ దశం క్రీస్తు అంటే 1000 ఇయర్స్ టెన్త్ సెంచురీ ఏడి అంటాం ఇంగ్లీష్ లో అప్ ప్రావు చనిపోయినాక డెబ్బై అవ సంవత్సరంకి ఆ యొక్క స్వరమును కట్టించిన హే రోజు మరమ్మతు చేపించిన ఆ మందిరము సమూల నాశనం దాని తర్వాత ఆ ముప్పై ఆ ముప్పై అంటే ఏసువచ్చు చనిపోయింది ముప్పై మూడవ సంవత్సరం దాని తర్వాత ఆ డెబ్బై సంవత్సరాలకి వీళ్ళందరూ ప్రపంచం అంతటా చెదిరిపోయినారు వాళ్ళంతా చెదిరిపోయి దేవుడి శవార్త ప్రకటించిండ్రు ఏడు వందల సంవత్సరాలకి ఆ ఇస్లాం మతం ఆరంభమైంది ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆ మొహమ్మద్ చనిపోయాక అక్కడ నుంచి వీళ్ళు యూరోప్ కి బయలడం జరిగింది ఇస్లామిక్ కాన్క్రేజ్ అంటారు ఇంగ్లీష్ లో ఇస్లాం మతస్థులు యూరోప్ కి మొత్తం అక్కడ అనేక మందిని ఉంటే ఒక పోపు ఇక నేను అంటే అవన్నీ నేను చెప్పలేకపోతున్న నాకు ఆయన యూరోపియన్ లీడర్స్ అందరినీ పిలిచి ఇట్లానే ఉంటే సమగనాశం అయిపోతారు మీ భవిష్యత్తులో మీ పిల్లలు ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తిరగబడండి అన్నాడు అప్పుడు అందరు కత్తులు గన్నులు తీసుకొని తిరగబడి అనేక మంది ఆ ఇస్లామిక్ టెర్రీస్ చంపేశారు చంపడం వలన లో ఇస్లాం మతము ప్రసిద్ధి కాలేదు కానీ వాళ్ళు తిరిగి వెయ్యి సంవత్సరాలు అంటే ఏడి ఏడు వందల సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది వందలు పది వందలు టెన్ ఈడీలో వాళ్ళు స్టార్ట్ చేసారు తిరిగి ప్రపంచమంతటా రావడం అట్లా మన దేశానికి వచ్చిన కొంతకాలానికి చైనా రకరకాల దేశాలపై బలవంతంగా వాళ్ళని చంపేసి భయంకరమైన క్రియలు చేసేరు వాళ్ళు అంటే వెయ్యి సంవత్సరాలు మీకు ఎందుకు నేను చెప్తున్నానో ప్రకృతి అర్థం చేసుకోండి వెయ్యి సంవత్సరాలకి ప్రపంచమంతటా ఆ మతము బయలుదేరి అనేకలని హింసించి చంపి బలవంతంగా మత మార్పిడి చేసేది వాళ్ళు ఆరోజు నుంచి మన కాలంకి మరొక వెయ్యి సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ప్రవచనాలన్నీ ప్రకృతి సాధంగా అందజేసుకుని ప్రయత్నిస్తులేం మనం ఇది కేవలము ఒక మతానికి సంబంధించిన బోధగాంచి మనం ప్రకటిస్తుంది ఇందులో అనేక మతస్థులు ఉంటారు క్రైస్తవులు ఉంటారు ఈ గుంపులు పరిశుద్ధ జనాంగం మీదకి వచ్చే గుంపులు ఇప్పుడు మీకు అర్థమైపోయా పరిశుద్ధ జనాంగం అంటే ప్రకృతి సహజంగా ఉన్న ఇసలు కాదు అంతరంగం ముందు ఇసలుగా మార్చబడ్డ వారు యూగులుగా మార్చబడ్డవారే వారి మీదికి వీరి యుద్ధానికి బయలుదేరుతున్నారు ఇదొక మతం కాదు ఇది ఒక వ్యవస్థ ప్రపంచాత్మకంగా ఉండే విధానం కాబట్టి ఈ గోగు మా అనేవారు పోయినవారు నేను చూపించినట్టు పైన వారు చూపించిన ఆ నోబోహు సంతానం ప్రకృతి సేవ కానీ ఇక్కడ ఉండేది మటుకు గోగు మా గోగు అనేది ఇవి ఆత్మీయమైన వ్యవస్థలు ఇవి రెండు మతపరమైన గుంపులు ఈ మతపరమైన గుంపులు ఆ ఆత్మీయంగా జీవించే వారి మీద ఏ రీతిగా పడతారు అనేటిదే ఈ బోధ అన్నట్టు ప్రపంచమంతటా జరిగేది ఇది ప్రపంచమంతటా జరిగేది కానీ దురదృష్టం ఏంటంటే దేవుని బిడ్డలు వీటిని చెడలేని స్థితిలో ఉన్నారు ఎందుకు చెప్పండి ఎందుకు చెప్ప ఎందుకు గుప్తా వారు స్థితిలో ఉన్నారు దేవుడి బిడ్డలు ఎందుకు వీటిని చూడలేని స్థితిలో ఉన్నారు ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు ఎందుకు దేవుని బిడ్డలు వీటిని చూడలేకపోతున్నారు ఏ కామెంట్రీస్ చూసినా ఏ ఇంటర్నెట్ లో వీడియోస్ చూసినా యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అందరూ ప్రకృతి సహజంగా ఇస్రాల్ దేశం మీదకి అనేకలు యుద్ధానికి వస్తారు వారిని గెలుస్తారు వారి మీద విజయం పొందుతారు చెప్తున్నారు కానీ నిజమైన ఇస్రాల్ అంటే క్రైస్తవులు క్రైస్తవుల మీద ఆ దాడులు జరుగుతా ఉంటాయి అందులో అనేక మంది క్రైస్తవులు చనిపోతుంటారు లెక్కకు మించి ఎక్కవర్తక శవాలు ప్రపంచమంతటా రక్తం ప్రవహిస్తుంది అని ఎవరు గ్రహించలేకపోతున్నారు ఎందుకో తెలుసా యహెచ్కల్ గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తా చూడండి యహెచ్కల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఎందుకు అర్థం చేసుకోవాలి ఇప్పుడు యహెచ్కల్ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము హెచ్కెల్ గ్రంథము పద్నాలుగో అధ్యయము మూడు నాలుగు వచ్చరాలు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మో గోగు మా గోగుల వారి గురించి మనం ధ్యానిస్తున్నాం కానీ ఇసాల్ పరిధిలో బలహీనతను గ్రహించలేకపోతున్నాం ఈ రోజుకి ఇసాల్ అంటే కేవలం ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళే కానీ సగం సత్యం సగవార్థాలు జీవించేవారు అన్నట్టు వీళ్ళంతా ఇప్పుడు చూడండి ఏ హెచ్కెల్ గ్రంథంలోని వాక్యాన్ని మీరు చూపిస్తున్నారు ఆయన పద్నాలుగో అధ్యయనం నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చని నరపుత్రుడా ఈ మనుషులు ఎవరు మనుషులు దాని పైన చూస్తారు మొదటి వర్షంలో ఇస్రాయలు ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తాము ఎదుటనే పెట్టుకొని ఉన్నారు వీరు నా ఏమైనా విచారణ చేయదగడా అనేక మన ప్రార్థనలు ఎందుకు వెళ్ళాడు దేవుడు మన రక్ష బోధన కదా ఎందుకు విన్నాడు అంటే నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకొని నీ హృదయంలో విగ్రహాన్ని నిలుపుకున్నావు అండ్ మనకు తెలుసు ఏందో విగ్రహం విగ్రహము అంటే ప్రభు కంటే ఈ లోకంలో దేనికి విలువ అది విగ్రహమే అదొక వ్యక్తి కావచ్చు అదొక వ్యవస్థ కావచ్చు అదొక ఆ లోకాతీతమైన విషయాలు కావచ్చు ఆస్తులు కావచ్చు డబ్బు కావచ్చు కుటుంబికులు కావచ్చు కాస్తర్లు కావచ్చు ఏసుప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే ఆ వ్యక్తి విగ్రహమే ఆ పరిస్థితి విగ్రహమే నీ ధనము విగ్రహమే నీ ఆస్తులు విగ్రహాలే వాటన్నిటి వృధా పెట్టుకుంటాను మనం అతిశయము గర్వించడము నువ్వే కరెక్ట్ అనుకోవడము తగ్గిన వాళ్ళంతా తప్ప అనుకోవడం ఇవన్నీ విగ్రహాలు వాటిని నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటినే పెట్టుకున్నారట అంటే అదొక దేవత కదా దోషమూర్తి దాన్ని వాళ్ళు ఎదుటి పెట్టుకున్నారు ఎవరు ఇష్టాలు పెద్దలు పెద్దలు అట్లా పెట్టుకొని నా ఎద్దుకొచ్చి విచ ఏమైనా విచారణ చేయదట అంటే వేసేదారు నువ్వు బయటికి ఎంతో పరిశుద్ధంగా భక్తి కనిపిస్తావు కానీ నీ హృదయంలో విగ్రహాలున్నాయి బ్రదర్ సిస్టర్స్ అంటే ఎంత భయంకరమట్టింది పరిస్థితి దేశంలో ఎవరైనా బయటికి మంచి పరిశుద్ధంగా ఎంత బాగుండారు మీలో విగ్రహాలను పెట్టుకున్నారు మీరు అని పెట్టుకొని మనకు వచ్చి ప్రార్థన చేస్తే నేను మీకు జవాబు ఎట్లు చెప్పండి కింద ఉంచడండి కాబట్టి ారికి ఈ సంగతి తెలియజేసి ఇలాగ చెప్పము ప్రభుణ యుహో వసలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహం ఒకటి కాదది తమ విస్తారమైన విగ్రహం బట్టి తమ మనసున్న విగ్రహం నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని ప్రవక్త యుద్ధకు వచ్చే ఇస్రాయిలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి ఇప్పుడు అర్థమైందా ఎవరు అసలు అసలు ఇస్రాయల్ ఎవరు అనిలో ఇసల్ పనులు అనిలు అయిపోయినారు దేవునికి అనిలు ఇసల్ పల్లెలు అది అందుకే పాతవి గర్తించే సమస్తం క్రితమైనవి తర్వాత మొదటి మొదటి కడపటి వారు కడపటి వారు మొదటి వారు అగుదరు ఇస్రాయల్ అనిలు అవుతారు అది సీక్రెట్ వారి హృదయములని లోపరచలేమంట ఇప్పుడు అన్ని లేరు గనుక నేను వారి హృదయమును లోపరచన్నట్లు యోగవనగు నేనే వారికి ప్రతితరమిచ్చుచున్నాను కాని వాళ్ళు లోపడతారా లోపడరు ఏ దశలైనా ఎక్కడైనా ఒక చిన్న గుంపే ప్రభువుని స్వీకరిస్తుంది తక్కిన వాళ్ళంతా లోపడింది జనమే చిన్నప్పటి నుంచి బాల్యూ నుంచే వాడి హృదయం నిండి ఉంది కాబట్టి గోవు మార్పులకు సంబంధించిన విషయాల్లో నేనెంతో మీకు చూపించిన ఆశపడుతున్నాను వీళ్ళందరూ ఎవరు అనరు ప్రపంచమంతటా విస్తరించిన వీరు దుష్ట సౌహత్యంలో సాంగత్యంలో ఉన్నవారు దృష్టికి బానిసలుగా ఉన్నవారు వాళ్ళందరూ యేసు ప్రభులు తిరిగి స్వీకరిస్తేనే ప్రకృతి సహజమైన ఇష్టాలు అంతరంగ నందు ఇసలుగా మారదు వేరే మార్గమే లేదు వాళ్ళకి ఎవరన్నా వేరే మార్గం వేరే విధానంగా ఇసల్పాలు రక్షడతారంటే నువ్వు అబద్ధపధాలు ఉన్నవానట్టే దాన్ని ఆశ్రయిస్తున్నావు ఏది మార్గం లేదు వాళ్ళకి ఇసల్పలే కేవలము తన కుమారుడిన ఏ సుప్రభు దగ్గరికి వస్తేనే కానీ అతన్ని ఆశ్రయిస్తేనే కానీ వారికి రక్షణ అనుభవం లేదు కాబట్టి ఈ గృహ మార్గములు దుష్ట ఆత్మలు అంటే అవి ఏంటి సర్పములు తేళ్లు కాబట్టి ఈ యొక్క ప్రవచనం ప్రాణం ఇరవై దానిలో మనం చూస్తున్న ఈ యొక్క గోగు మా గోగుల ప్రవచనం దేనికి సంబంధించిందంటే ఇవన్నీ దుష్ట శక్తులు పర్ ఆకాశంలో ఉంటున్న చీకటి సమూహాలు అవన్నీ దిగొచ్చేసినాయి అందుకే మీరు చూస్తున్నారు ప్రపంచం అంతటా అలచడి అవి ఇవన్నీ దిగొచ్చేసినాయి బ్రదర్స్ సిస్టర్స్ అని ఒకప్పుడు అక్కడ ఉండే ఇప్పుడు అవన్నీ ఎన్ని దిగజేసినాయి ఎందుకంటే వాటికి కూడా బహు తక్కువ సమయం అని ప్రణగ విధంగా పరిణామాలు చూపించాయి మీకు వాడికి కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఆ లక్ష నలభద్ వేల మంది వెంట పడిగాని దేవుడు వాడికి రెక్కలిచ్చి కాపాడి వాళ్ళు ఎగిరిపోలా కాబట్టి వాళ్ళని ఏం కాబట్టి వాళ్ళు ప్రసవించిన మగ శిశువైన గొప్ప జనసమూహం వెంట పరిగెత్తి వాడు వాళ్ళని లో మర్చుకొని వాళ్ళందరినీ చంపిండేవాడు అని చూసిన ప్రకణ గ్రంథం పరిణోదంలో వాక్యం ఎవరిదని తిరస్కరించలేరు తిరస్కరించే వాడికి ప్రవచన వరం లేదు తిరస్కరించే వాడికి ప్రవచన అంటే అర్థం కాదు సువార్థను ధ్యానించి వెళ్ళిపోతాడు పాత్రికలలో ఏమన్నా మంచి అవకాశాలు వాటిని ధ్యానించ వెళ్ళిపోతాడు కానీ ప్రవచనాలు ఎవరు ధ్యానించారు నిజంగా చెప్పాలంటే చాలా చిన్న గుర్తు ఎందుకంటే వాళ్ళు ధ్యానించిన వెంటనే వాళ్ళు భయపడి చదివారు సరిగా ఏ మతమైనా తీసుకోండి ఏ మతంలో కూడా ఏ మత గ్రంథాలని చదవాడు మనుషులు నేను పేరు చెప్తాను కాబట్టి ఏం లేదు మనకు ఎవరు కూడా చదవాడు ఈ లోక పుస్తకాలు చదవమంటే ఎన్ని గంటల చదువుతారు ఎందుకంటే డబ్బులు ధనమే అమ్మం సంపాదించుకోలే కానీ ఆత్మలో ప్రభుకి సన్నిహితం ఉండాలా అది అసలైన సత్యం అన్న విషయాన్ని వాళ్ళు అట్లా సమయాన్ని పోగొట్టుకుంటూ చాలా మంది వృధా చేసుకొని నలభై ఏళ్ళకి వచ్చినాక అప్పుడు బుద్ధి తెచ్చుకుంటే ఏం లాభం చెప్పండి ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నట్టు క్రైస్తవ జీవితంలో ఈరోజు జరుగుతుంది అంతే ప్రపంచాత్మకంగా కాబట్టి ఈ గోగు మా గోగు ఆత్మీయమైన శక్తులంతే అవి చీకటి శక్తులు అవి అవి ఏం చేస్తున్నాయి ఏసుప్రభు బిడ్డల వెంటస్తున్నాయి ఇది ఎక్కడ ఆరంభమైంది సెల్వ దగ్గర ఆరంభమైంది రెండు వేల సంవత్సరాల అక్కడ యేసు ప్రభువుల వారు దృష్టిని మీద విజయం పొందిన ప్రకారం ఆ విజయాన్ని మన చేతిలో పెట్టి ఇక్కడి నుంచి నేను ధ్యానిస్తూ ఉంటాను ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు గుంపులు విశాల్పదులు అంటే క్రైస్తవుల మీద దాడి చేసి వారందరినీ లోపరుచుకొని అందరి దగ్గర ఆస్తులు పొందుకుంటాయి లాగుంటాయి అన్ని ఆస్తులు పొగట్టుకొని బికారి లాగా తయారు క్రైస్తవు చివరి ఎందుకు అంటే వాళ్ళు ఈ అంత నిమ్మలంగా ఉందిలే యథావిధిగా జరుగుతుందిలే ఇంకేం వస్తాడులే అని లైట్ తీసుకున్న ప్రజలు వీళ్ళందరూ ఇవన్నీ చీకటి ఆ దశలో ఆత్మీయమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు చూడాలంటే నువ్వు ఆత్మ స్వరూపిగా తయారు కావాలా కాబట్టి వాటిని ఎదుర్కోవాలా అంటే నువ్వు ఆత్మలో వాటిని చూడడం నేర్చుకోవాలా నీకు దర్శనాలు కథలు చేరగల కేవలం పశుధాత్మ అభిషేకం ఉంటేనే అవి నీవు చూడగలవు అని యోగుల కోసం కదా అంతే ముందు సర్వ శరీరాల మీద ఆత్మను కుమరించదని అన్నాడు మీ యవనస్తులు కళలు గందరు మీ వృద్ధులు మీ యవనస్థులు దర్శనంలో చూచరు మీ వృద్ధులు కలలుగందరు అంటే రాబోజనలు ఏం జరగబోతున్నాయో దర్శనమితిగా చూడాలా రాబోధనలో ఏం జరగబోతుందో కలల రూపకం చూడాలంటే మీకు పరశుద్ధాత్మ అభిషేకం అవసరం అంటున్నాడు బట్టి నేను అనుకుంటే బహుశా వచ్చే వారానికి దీన్ని నేను ముగించేస్తాను ఈ వాక్యాన్ని వీటికి సంబంధించినవి బహు దీర్ఘంగా ఉన్నాయి కానీ ఆ అంత డీటెయిల్డ్గా నేను దాన్ని తీసుకొని పోలే తెలు పోలేని స్థితిలో నన్ను కానీ మీకు ఒక విధానం అన్ని అర్థమయ్యే కాబట్టి అప్రోచ్ కావాలనేవి ఇవి ఆత్మీయమైనవి ప్రకృతి సహజమైనవి కావు అని నువ్వు గ్రహించినప్పుడు మీ పర్సనల్ బైబిల్ స్టడీ స్టార్ట్ అయిపోతుంది క్రైస్తవ జీవితము అందరు హతసాక్షులు అవుతారని నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యం కాబట్టి ఏదో ఒక రోజు అవకాశం ఉంటే నేను వచ్చిన మేము మటు వచ్చిన ఏజ్ కదా ముప్పై ముప్పై తొమ్మిది నలభై వద్దని మీకు ఏ విధంగా చూపిస్తాను ఏ రోజు ఒక దినం మటుకు వాటి నేను మీకు అటు అన్నింటి విషయ చూపిస్తాను మీరు ఏ రీతిగా చేస్తారు ఏ రీతిగా భూమిని మొత్తం కప్పేస్తారు ఇవన్నీ నేను చూపిస్తాను గతంలో అక్కడక్కడక్కడ మనం చూపించినా గానీ ఐదో ఒక రోజు మనం వీటన్నిటిని సిస్టమేటిక్ గా మనం చూస్తాం భోగు అంటే ఏంటి అంటే మీరు ప్రపంచమంతా ప్రపంచాన్ని మోసంతో నింపిన వారని చూపిస్తుంది ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యయము ఎనిమిదవ వచనం భూమి నలు దిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలే ఉన్న గోగు మా గోగు యాక్చువల్గా సముద్రపు ఇసుక వలే ఉండేది అబ్రాహం సంతానం అబ్రాహం సంతానం కానీ అబ్రాహం సంతానము రోల్ రివర్స్ అయింది చూడండి పాదవి గత సమసంకృతమైన మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ఇప్పుడు ఇసుక వాళ్ళైతే అరేందేరు సంతానం కాదు శరణానుసారమైన పిల్లలు గోగు మా అనువారు అయితే ఇది చూడండి ఏంటది వారిని మోసపరిచి వారిని యుద్ధంలో పోగు చేటకై వాడు బయలుదేరును ప్రపంచమంతట మోసము ఆరంభమైపోయింది అని నేను మీకు ప్రపంచమంతట కొన్నిసార్లు అక్కడే అయిపోయారు అక్కడ ఇక్కడ మోసం ఉంది కానీ ఈరోజు ప్రతి కంపెనీ మోసం చేస్తుంది మీకు తెలుసలేదు గూగుల్ పే డబ్బులు చార్జెసింది మీకు ఎంతమంది కరెంట్ బిల్లు గూగుల్ పే ద్వారా కడితే ఎక్కువ తీసుకుంటుంది డబ్బులు చాలా అలవాటు పడిపోయారు కదా టా పేమెంట్ తీసుకుంటూ పోతారు కానీ పదకొండు రూపాయలు ఒక ట్రాన్సాక్షన్ మీద పడుతున్నాడు కోసం లేదా గూగుల్ యూజ్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ వాడు చార్జ్ చేసడం ప్రతి దానికి వాడు ఎక్కడెక్కడ మీకు మీ నుంచి చార్జ్ చేసుకుని మీకు తెలియకుండా మీ డబ్బులు అన్ని అటు కట్ అయిపోతున్నాయి నుంచి అంతగా మోసం ప్రపంచం అంతటింది అదొకటే కానీ కాదు మోసపుచ్చు ఆత్మలు ఇది ఆత్మీయ ఆత్మీయ జీవితంలో మోసపోతున్నారు అందరూ దేవుని పరిచారుకులు అనుకుంటారు కానీ చివరిని తెలుసు ఏంటంటే వాడు దృష్టికి పరిచారికలే తేనట్టు చూపిస్తాడు ఈ వాక్యాన్ని అయితే వీళ్ళు ఎట్లున్నారట ఆ గోగు మా గోగు అను మోసపరిచి వాడిని పోగు పొగుచేటకై వాడు బయలుదేరిను కాబట్టి సైతానుడు ఈ శరీరానుసారంగా ఉంటే ప్రజలందరినీ మోసగిస్తున్నాడు అక్కడ ఒక సూచన దేవుడు ఎందుకు పెట్టిండు ఇసుక వాళ్ళే మతపరమైన క్రైస్తవులే గోగు మాగోగు తయారవుతున్నారు సర్పములు తెల్లగా తయారెత్తారని చూపిస్తాను నేను ఎన్నిసార్లు వాక్యాలు పట్ల రాజ్యము నాలుగు గుంపులు విభజించపడినాయి మొదటి మూడు గుంపులు లోపలే ఒక గుంపు మటుకు ఎప్పుడు బయటే అని చూపించాను నేను చూడండి ఇప్పుడు గోగు మా గోగు వారు అంటే లోకస్తులు సర్పాలు తేళ్ళు వారు భూమి అంతంతటా వ్యాపించి ప్రపంచం స్ప్రెడ్ అయిపోయినరు పరిశుద్ధుల శిబిరము శిబిరము చెప్పండి పరిశుద్ధుల శిబిరం అంటే ఏం చెప్పండి శిబిరం నివాసం కదా అంటే మందిరం కదా పరిశుద్ధుల నివాసం పరిశుద్ధుల మందిరం తర్వాత ప్రియమైన పఠనం అంటే ఎరుశలేం పరమ ఎరుశులెం ఇది భూమి ఎరసలం కాదు ఖరిదున్న ఎరసలం కాదు ఇది పైన ఎరచలేం అంటే క్రైస్తవులు వాటిని ఆ పఠనంను ముట్టడి వేయగా పట్లోకమిటి అగ్ని దిగి వచ్చి వారిని దహించను మన ప్రభు ఎంతో కాలంగా దీర్ఘంగా సహిస్తా మన శ్రమలను చూస్తూ ఆయన దీర్ఘంగా ఎంతో ఓపికతో ఎదురు చూస్తుండడు చివరికి ఇంకా టూ థౌజండ్ ఇయర్స్ ఎండ్ అయిపోయాను వాటిలోకి ఉండే అగ్ని దిగివచ్చి వారిని దహించిన ఎవరిని గోగు మావుగానే మనుషులు సైతాని చేత ప్రేరేపింపబడ్డ వారు వీళ్ళందరూ ఏ శ్రోగు బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ దేవుడు దేవుడి యొక్క అగ్ని దిగొచ్చి వారిని అందరినీ దహించడట కాలంలో జరిగింది అట్లా మీరు ఎంతమంది గ్యాప్ ఉంది కాలంలో మూడు మొదటి రెండు గుంపులు అగ్నిచేత కాల్చబడ్డాయి కానీ మూడో గుంపు వచ్చి ప్రతిమలాడతాయి ఏలియన్ అప్పుడు మూడో గుంపు కాపాడబడుతుంది కాబట్టి ప్రతిసారి రెండు గుంపులు పరిలోక ఏమంటాం సర్పములు తేళ్లు అవి శాశ్వతంగా నరకానికి పోతాయి మూడో గుంపును అగ్నిగుండ దేవుడు బయటికి తీసుకొస్తాడని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన వాక్యాలు కాబట్టి గొప్ప జనం క్రైస్తవులందరూ అర్థసాక్షులు అవ్వాలంటే ఆ అగ్నిగుండ పోక తప్పదు బంగారం వల్లే వాళ్ళు మెరవాలా అంటే అగ్నిగుండపై అందరూ చనిపోయి తిరిగి ఆయన సన్నిధికి మెరుస్తూ కావాల్సి వస్తుంది అప్పుడు వారికి అందరికీ నీతి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి అప్పుడు వాళ్ళు తెలియని వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు అంతకుముందు లేవు తెలియని వస్త్రాలు ఎందుకు ఏసుని ధరించుకోలే వాళ్ళు క్రీస్తుని ధరించుకోలేదు వాళ్ళు శ్రమలో హతసాక్షులు వేయటానికి అప్పుడు బుద్ధి తెచ్చుకొని జీవితాలు మార్చుకున్నారు అయితేనేది లేట్ అయినా కానీ దేవుని సన్నిధిలో లేటెస్ట్గా ఉంటున్నారు లక్ష నలభై నాలుగు వేల మంది ముందుగానే గదిలోకి వెళ్లిపోయినాక తలుపులు వేయబడుతున్నాయి పెళ్లి బిడ్డలో పాల్పోతున్నారు పెళ్లి కుమార్తె స్థితిలో కానీ గొప్ప జనము వదిలేని బయటనే ఉండిపోయినారు ఈ లోకంలో పోయి నూనె వరకు వచ్చింది ఆ ప్రయాసంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తులు ప్రభు సరికి వస్తున్నారు తెల్లని వర్షాలు వేసుకునేందుకు మహాశమలలో నుంచి గొరిపిన రక్తంలో వారి వర్షం ఉత్తుకున్న వీళ్ళు అని సాక్ష్యం పొందినారు కాబట్టి పడ దిగి వచ్చి వారిని దహించి వేసేనంటే మొదటి రెండు గొప్పల సర్పులకు వెళ్ళి దహించి వేయబడితే తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకంలు గల అగ్నిగుండంలో పడవేయబడేను బడేను అల్లడి పడ ఆచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవర్తి అంటే క్రిత్వం ఇక్కడ నుంచి సైతాన క్రిత్వం సైతానున్నాడు క్రూరమృగం ఉన్నది అబద్ధ ప్రవక్తనుడు అగ్నిగంధకం లేని గుండ అగ్నిగుండంలో ముగ్గురు నుంచి కూడా అక్కడ వేసాడు సైతాన్ తీర్థం గురించి గతంలో చూపించిన డీటెయిల్ ఎప్పుడు చూడలేని ఒకరోజు మనం చూస్తాం అపవాది క్రూర అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడవేయబడినారు శాశ్వతంగా వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు వారు యుగాయుగులు రాత్రి పగళ్ళు బాధ్యం పడదు మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఆశ్రో ఒకరిని చూచి తిని భూమి ఆకాశంలో ఆయన సమకం నుండి వాటికి నిల్వ చోటు కనబడకపోయాను సరే ఇవన్నీ నేను మళ్ళీ తిరిగి నెక్స్ట్ ట్రిప్ లో నెక్స్ట్ వీక్ లో మరి మనం చూడబోతున్నాము ఈ గోగు మా నెక్స్ట్ వీక్ నేను కంప్లీట్ చేయబోతున్నాను చేసినాక ఈ ఇరవై వాద్యాన్ని ముగిస్తాము దాని తర్వాత ఇరవై ఒకటవ అధ్యాయాన్ని చూడబోతున్నాం ఇది వర్లోకా సంబంధించిన బోధ అది పర్లోకం ఎవరెవరు చూడలేదో ఈసారి చూడబోతున్నారు ఆ అధ్యాయం ద్వారా కానీ ఈ సత్యాన్ని గ్రహించి మోకాళ్ళ మీద తింటే పర్లోకం పోయి రావాలా యవసిన పత్రికలో మనం ఎన్నిసార్లు చూసినాం దాన్ని యాత్ర చేసి రావాలా అక్కడ దేవునితో సంభాషించాల దేవుతులతో సంభాషించాలా హృదయ దిగల వారు దేవుని చూచేద్దరు పరిశుద్ధ పరితం ఎక్కాల మీరు ఆలోకంలో పర్యటన చేసి రావాలా అందరితో మాట్లాడి తిరిగి రావాలా నీ యొక్క అంతరంగ పురుషుడు నీ నువ్వు చూడాలా కొంచెం కష్టమే నీ అంతరంగ పురుషుడు నువ్వు ఇక్కడ నువ్వు అతని మీ కలుసుకో అతనితో నువ్వు అలింగనం చేసుకో అప్పుడు నువ్వు నీ హెల్త్ నుంచి బయటకు వస్తావు ఎందుకంటే నీ అంతరంగ పురుషుడు చాలా హెల్దీగా ఉన్నాడు నువ్వే లేవు నీడ కాబట్టి మీ సమస్య నుంచి విడుదల పొందాలంటే నువ్వు ప్రార్థనా పూర్వకంగా అమంతంగా నీ ఆత్మ అక్కడ పోవాలంటే పోయి అతన్ని చూడాలా అరే నేనేనా ఇట్లు నేనే అక్కడ నుంచి నువ్వు కింద చూస్తే నీ బాడీ పిచ్చిగా పనికి రాందనిపిస్తా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి నీ అంతరంగ పురుషుని కలుసుకుంటే మన తిరిగి పురుత్తి వచ్చినప్పుడు నువ్వు యోనస్త తయారైపోతావు యోనస్ లాగా తయారైపోతావు మంచి శక్తి దేవుడిస్తాడు దాని తర్వాత నువ్వు ఆత్మీయ పోరాటం పరిగెడుతూ సైతానికి వ్యతిరేకంగా భయపడకుండా వాడి ముఖం ఎంత వికృతంగా ఉన్న కానీ నువ్వు భయపడకుండా వాడి మీద యుద్ధానికి పోతు అటువంటి యుద్ధంలో ఈ యొక్క యుద్ధంలో భోగు మా భోగులు వాడు మోసగించాడు సాధారణుడు సర్కులం తెల్లిని మోసగించి మన వాడు పంపిస్తున్నాడు కానీ దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు తర్వాత దేవుడి కోహం రగిలుకొని సర్పులం తెల్లి అందరినీ గొప్ప జనం మటుకు హత సాక్షులు అయ్యా సరే దిస్తున్నారు మనం మటుకు నిత్యము సేవను పర్వతం మీద ఆయనతో కాబట్టి దీన్ని మర్చిపోవద్దును మళ్ళా పర్లోక ఆ యొక్క సేవను పొరత నుంచి కోవిడ్ నిండి పట్టుకుంటే ఈసారి కాబట్టి సేవును పర్వతం మీద ఉండడం మనం ప్రయత్నిస్తాము అటు కృపాదేవుడు మనకు అనుకరించాలని ప్రార్థిస్తాము వర్షదర వన్ ఈశాన్యుల గొప్ప దేవ మీకు మహాన్నైనా మేము ఆమె అడ్డంగా మనల్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క ధర్మాన్ని మీ యొక్క ధర్మాన్ని కాపుదనం మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం కోవిడ్ విషయంగా మేము భయపడకుండా ప్రోగా అది మమ్మల్ని ఎందుకంటే మేము మీ యొక్క శరీర రక్తాలలో పాల్పొందిన మీ శరీరం మాది కాబట్టి మా దగ్గరకు వస్తే అవి కాలిపోతే బాక్టీరియా ఈ సేకరిస్తున్న కాలనీయా ప్రభా నడిపించండి నేను కాంప్రమైజ్ కాకుండా మా జీవితంలో ప్రతిరోజు ఎవరికొక చెప్పాలా బాబా అటువంటి తూపా భాగ్యాన్ని మా తండ్రి కనబడించిన మంచి రోజు దామని యేసు క్రీస్తు పరుషుతున్నామమ్మ ప్రారంభించున్నాయి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైన దాకా అందరికి ప్రైజ్ అలర్ట్ గుడ్ నైట్ మెయిన్ ప్రెజ్లాడ్ అన్న అందరికి ప్రెజ్ అన్నీ ప్రెజ్ రాడ్ సిస్టర్స్ ప్రెజర్స్ అందరికి ప్రెజ్జు రాస్టర్ అందరికి ప్రేజ్ రా